హరి ఓం శ్రీ మహాభారతం విరాట్ పర్వం మొదట అధ్యాయం పాండవ ప్రవేశ పర్వం ప్రవేశపర్వం జన్మజేడు అంటున్నాడు ఈ అజ్ఞా అజ్ఞాతవాసం కోసం వనవాసం అయిపోయిన తర్వాత ద్రౌపదితో కూడిన పాండవులు ఎదుగురు కూడా విరాట్ నగరానికి రావడం విరాట్ నగరానికి రావటానికి ముందర అసలు ఎక్కడికి వెళ్ళాలి మనం పన్నెండు సంవత్సరాలు వనవాసాన్ని నిరాటంకంగా చేసం కానీ ఈ ఒక్క అజ్ఞాతవాసం ఈ సంవత్సర కాలం ఒక ఇక్కడ ఒకవేళ ఆ రాజు దుర్యోధనుడు కానీ ఎవళ్ళు ఎవళ్ళు ఏ ఆఖరికి సామాన్యుడైనా సరే మనల్ని ఏ ఒక్కళ్ళైనా మళ్ళీ పన్నెండు సంవత్సరాల వనవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం ఇది నియమం కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఈ సంవత్సర కాలమో కూడా అని ధర్మరాజు మిగిలిన పాండవులందరూ కూడా యోచిస్తున్నటువంటి విషయం ఈ అధ్యాయం నుంచి ప్రారంభమవుతుంది జనమేజడు అడుగుతున్నాడు మమ్మ పూర్వపితామహులు మా ముత్తాతలు అజ్ఞాతవాసాన్ని ఎలాగ గడిపారు ఎందుకు దుర్యోధనుడి వలన భయం కదా దుర్యోధన భయం వలన భయం అంటే మళ్ళీ విచ్ఛిన్నం అవుతుంది నియమం విచ్ఛిన్నం అవుతుంది వాడు ఎలాగోలో ఉపాయాన్ని ఆలోచించి మళ్ళీ మనల్ని అజ్ఞాతవాసన నుంచి బయటపడేస్తాడు ఎందుకంటే వనవాసనలో ఉండగా ద్రౌపదిని హరించడానికి చూశాడు ఎలాగోలా వనవాసాన్ని విచ్ఛిన్నం చేయడానికి చూశాడు అదేవిధంగా అజ్ఞాతవాసాన్ని కూడా పాడి చేయడానికి వాడు చూడవచ్చు కాబట్టి దుర్యోధన భయాత్ అని ఇక్కడ వాడటం జరిగింది అలాగే పతివ్రత బ్రహ్మవాదిని ఎప్పుడు కూడా సత్యాన్నే పలికేటటువంటి బ్రహ్మవాదిని అని చెప్పినంటే పరబ్రహ్మను గురించి విచారణ చేసేది అని బ్రహ్మ అంటే వేదమోను అని కూడా చెప్పుకోవచ్చు అటువంటి దేవి మహాపతివ్రత అయినటువంటి ద్రౌపదీదేవి ఎలాగ ఈ అజ్ఞాతవాసాన్ని దుఃఖిస్తూ దుఃఖించుచున్నటువంటి ఆవిడ ఈ అజ్ఞాతవాసాన్ని ఎలా అనుభవించింది అని అంటే వేసంబాయిలు వారు చెప్తున్నారు నీ యొక్క పూర్వ పితామహులు నీ తా ఎవరైతే ఉన్నారో వాళ్ళు అజ్ఞాతవాస కాలాన్ని ఎలా గడిపారు అనేది నేను చెప్తున్నాను విను నాయన ధర్మదేవత నుంచి అంటే బక రూపంలో ఉన్నటువంటి ధర్మదేవత నుంచి వరాల్ని పొందాడు ధర్మరాజు ఆయన అడిగినటువంటి యక్షరూపంలో ఆయన అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పి ఆయన నుంచి వరాల్ని పొందాడు వరాల్ని పొంది ఇంటికి వెళ్ళి బ్రాహ్మణులందరికీ కూడా చెప్పాడు ఇది జరిగిన విషయాన్ని చెప్పి అప్పటిదాకా కూడా ఈ పాండవులు ఎప్పుడూ కూడా పాక యజ్ఞాలు నిర్వహించిన వారే అంటే ఎప్పుడూ కూడా అగ్నిహోత్రాలని వారి కూడా పెట్టుకున్నటువంటి వాళ్ళు రాజ్యంలో ఉండగా వదిలిపెట్టలేదు అలాగే అరణ్యానికి వచ్చినప్పటికీ కూడా యజ్ఞాలని చేశారు వారు ఆయా సమయంలో కాలానికి తగినట్టుగా అగ్నిహోత్రాలను చేశారు అని చెప్పి మనకు అక్కడక్కడ కనిపిస్తుంది ఇక్కడ అదే మళ్ళీ చెప్తున్నారు అరణ్య సహితం తస్మై బ్రాహ్మణాయ న్యవేది మరి అగ్నిహోత్రాలని తీసుకుని అరణ్యవాసనలో అయితే సాగింది అగ్నిహోత్రాలు పెట్టుకోవడానికి మరి అజ్ఞాతవాసన ఎలా సాగుతుంది వాళ్లే గుప్తరూపంలో ఉండాలి కదా ఈ అగ్నిహోత్రాలను ఎప్పుడు ఎక్కడ పట్టుకుంటారు అందుకని అరణ్య చేసి అరణ్యందు ఆరోపించి అగ్ని అగ్నిని ఆయన ధౌమ్యుడు పురోహితుడు ఎవరైతే ఉన్నారో ఆయనకు అప్పగించారన్నమాట అప్పగించి వాడందరినీ కూడా వాళ్ళ స్థానాలకు స్థానాలకి వెళిపమని చెప్పి చెప్పాడు ధర్మరాజు ఎందుకంటే ఈ పన్నెండు సంవత్సరాలు కూడా వాళ్ళందరినీ కూడా ఈయన పోషించడం జరిగింది రాజ్యానికి బయటకు వచ్చినప్పటికీ కూడా వా ఈయనతోటి ధర్మరాజుతోటి బ్రాహ్మణులు ఋషులు వీళ్ళందరూ కూడా బయటకు వచ్చారు వాళ్ళందరినీ కూడా ఆయన పోషించాడు కానీ అజ్ఞాతవాసనలో పోషించడానికి అవకాశం లేదు కదా అందుకని వాళ్ళందరినీ కూడా వాళ్ళ వాళ్ళ స్థానాలకి వెళ్ళిపోమని చెప్పి చెప్పాడు ధర్మరాజు అలాగే అర్జునుని గురించి ఈ విధంగా అడుగుతున్నాడు నాయన సంవత్సరం ఈ సంవత్సరం మనం గడపాలి అజ్ఞాతవాసంగా ఉండి ఎవ్వడికి కనిపించకుండా అంటే మనం రూపాలు ఎవరికి కూడా గుర్తింపు కలగకుండా మనం గడపాలి కాబట్టి ఎక్కడ ఏ ప్రదేశము సరైందో నువ్వు చెప్పవలసింది ఎందుకంటే అర్జునుడు తీర్థయాత్ర నిమిత్తము పన్నెండు సంవత్సరాలు మొత్తం తిరిగాడు ఆయనకి అన్ని ప్రదేశాలు కూడా బాగా తెలుసు అర్జునుడికి కాబట్టి ఆయన్ని అర్జునుడిని అడగడం జరిగింది ధర్మరాజు ధర్మరాజు అడిగిన దానికి అర్జునుడు ఈ విధంగా చెప్తున్నాడు ధర్ముని యొక్క వరదానం వల్న ధర్మదేవత యొక్క వరదానం ఏమి ఇచ్చాడు ధర్మదేవత వరదానం మీరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా అజ్ఞాతవాసంలో మీరు ఉన్నంతకాలం కూడా మిమ్మల్ని ఎవరు గుర్తించరు అని వరాన్ని ఇవ్వడం జరిగింది ధర్మరాజు కాబట్టి అక్కడ సంశయం లేదు ఎక్కడెక్కడ మనం వాసయోగ్యమైనటువంటి రాష్ట్రాలు ఉన్నాయి అన్నది నేను చెప్తున్నాను అవి రమణీయంగానూ ఉంటాయి గుప్తమైనటువంటి రాష్ట్రాలు అంటే పెద్ద పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి రాష్ట్రాలు కావు తర్వాత చక్కటి జనపదాలు ఉన్నాయి పల్లెటూళ్ళు ఉన్నాయి గ్రామాలు ఉన్నాయి అలాగే ఈ కురు దేశానికి చుట్టుపక్కల చక్కటి అన్న సమృద్ధిని కలిగినటువంటి దేశాలు కూడా ఉన్నాయి అవి పాంచాల దేశము ఛేది మత్స్యాహ సూరసేనాహ పటచ్చ ఇవన్నీ జనపదాలు అన్నమాట జనపదాలు కాబట్టి ఈ విధంగా చెప్పడం జరిగింది పటచ్చరాహ దశహర్ణ నవరాష్ట్రాహ మల్లాహా శాల్వాహ యుగంధరాహ కుంతి రాష్ట్రం ఇలాగా ఈ రాష్ట్రాలు ఉండటం ఉన్నాయి ఇందులో మనకు నివాస యోగ్యమైంది ఏమిటి అన్నది నువ్వు ఇవన్నీ కూడా గుప్తంగా ఉండేవి జనపదాలు చక్కటి ఆహార సమృద్ధిని కలిగినటువంటివి అని చెప్పి చెప్పాడు అర్జునుడు విధిష్ఠుడు ఈ విధంగా అంటున్నాడు నేను ఇదివరకు విన్నాను నువ్వు చెప్పినటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో బాగున్నాయవి దాంట్లో నేను విన్నది ఏమిటంటే మత్స్య దేశము పరిపాలిస్తున్నటువంటి విరాట్ ఆ విరాట్ రాజు చక్కటి ప్రీతి కలిగినటువంటి వాడు ధర్మశీలుడు అలాగే వృద్ధుడు స్వభావసిద్ధంగా చక్కటి స్వభావం స్వభావసిద్ధంగా చక్కటి మాటలు కలిగినటువంటి వాడు వృద్ధుడు కాబట్టి ఈ రాష్ట్రంలో మనం ఉన్నట్లయితే ఈ మత్స్య దేశంలో మనం ఉన్నట్లయితే మనకి అజ్ఞాతవాసం సరిగ్గా జరుగుతుంది అనిపిస్తుంది కానీ సరే ఉంటాం మరి అక్కడ ఏదో ఒక పని చేసుకుని బతకాలి కదా కాబట్టి ఎవరు ఏ కర్మల్ని చేసుకుని బ్రతుకుతాము ఏ వృత్తిల్ని స్వీకరించి బ్రతుకుతాము అన్నది మనం చెప్పుకుందాం ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళాలి కాబట్టి ఆ నిర్ణయం ఏమిటనేది మనం తెలుసుకుందాము అని చెప్పి చెప్తే అర్జునుడు అంటున్నాడు అయ్యా నువ్వు నీ శరీరం చాలా మృదువైనటువంటిది అంటే నువ్వు శ్రమకి ఎక్కువ తట్టుకోలేనటువంటి ఆ తర్వాత స్వభావ సిద్ధంగా నువ్వు శారీరకంగానే కాదు స్వభావ సిద్ధంగా కూడా మృదువైనటువంటి హ్రీమంతుడివి హ్రీమంతుడు అంటే లజ్జా స్వభావం ఎక్కువగా బయటికి డాంబికాలు చెప్పుకోకుండా ఉండేటువంటి స్వభావం కలవాడివి నువ్వు అలాగే పరమధార్మికుడివి సత్యవిక్రముడివి నీకు ఆపదలు వచ్చినట్లయితే ఎలాగా ఇలాంటి వాడికి నువ్వు నువ్వు ఎలాగ నువ్వు ఏ కర్మని చేయగల సమర్థుడు నువ్వు బాధపడటం అనేది ఎప్పటికీ కూడా ఉచితమైన పని కాదు కానీ ఈ ఆపద ఎప్పుడైతే ఇప్పుడు గబుక్కున ఎవరైనా ఈ నగరంలో కొలువున్నావు నువ్వు నిన్ను ఎవడో ఏదైనా అనొచ్చు లేదంటే ఆపద రావచ్చు దానివల్ల దుఃఖపడచ్చు ఈ దుఃఖపడటం అనేది సముచితమైనది కాదు నువ్వు మహా చక్రవర్తివి కాబట్టి కాబట్టి నువ్వు ఏ పని చేయకుండా సమర్థుడివి నువ్వు ముందర అది చెప్పు అని చెప్పన్నాడు ధర్మ అర్జునుడు దానికి ధర్మరాజు సరే వినండి ఏ నేను ఏ కర్మ చేస్తాను అన్నది వినండి సభకి సభాస్తారా భవిష్యామి అంటే సభకి ముఖ్యమైనటువంటి వాడిగా అవుతాను విరాట నగరంలో రాజుగారి యొక్క సభకి ముఖ్యమైన వాటి వాడిగా అవుతాను ఎలా ముఖ్యమైన వాడు అవుతాను కంకహ అనే పేరు కలిగినటువంటి ద్విజుడుగా బ్రాహ్మణుడుగా నేను వేషం వేసుకుని జోదరిలా నాకు జోదం అంటే చాలా ఇష్టము అన్నట్టుగా ఉండి పగడాములతో బంగారంతో ఏనుగు దంతాలతోటి మంచి కాంతిని వెదజల్లటువంటి నల్లటి లోహిత వర్ణముతో ప్రకాశించేటటువంటి ఈ పాచికల్ని నేను కట్టుకునే ఎప్పుడు కూడా నాను నేను జోదగాడికి పక్కన ఉండేది ఎప్పుడు పాచికలే కదా వాటి చేతులు ఎప్పుడూ ఉండేవి అందుకని ఆ విధంగా నేను విరాట్ నగరంలో ఉంటూ రాజు దగ్గర ఉంటూ ఆయన్ని వినోద మాటలతో నవ్విస్తూ వాళ్ళ మంత్రులు వాళ్ళతోటి ఎప్పుడూ కూడా సన్నిహితంగా ఉంటు రాజును ఎప్పుడూ కూడా సంతోషపెడుతూ ఉంటాను నేను ధర్మరాజు యొక్క స్నేహితుణ్ణి పూర్వము అని చెప్పి చెప్తాను అప్పుడు ఆయన నన్ను అంగీకరించ అంగీకరిస్తాడు అని ఈ విధంగా చెప్పిన తర్వాత తన గురించి తను ఏం చేస్తాడు అనే విషయాన్ని చెప్పి భీమసేను ఈ విధంగా అడుగుతున్నాడు ధర్మరాజు నాయన భీమసేన నువ్వు నీకు క్రోధం ఎక్కువ ఆ కోపాన్ని ఎవరూ కూడా ఆపలేరు ఇప్పుడు నువ్వు ఆ కోపం వలన గంధమాధన పర్వతంలో సౌగంధిగా పుష్పాన్ని ద్రౌపది అడిగిందనే కారణం చేత ఏం చేసావు నువ్వు యక్షుల్ని రాక్షసుల్ని వాళ్ళందరినీ కూడా చంపివేశావు అలాగే బ్రాహ్మణ బ్రాహ్మణ క్షేమం కోసం ఏకచక్రపురంలో భకుడనే రంస భక్షకుణ్ణి నీవు భీకరంగా చంపివేశావు అడగే అలాగే హిడింబ హిడింబుణ్ణి మహావీరుడైనటువంటి కిర్మీరుణ్ణి కూడా నువ్వు నిష్కంఠకం చేసేసావు చంపి వనాన్ని నిష్కంఠకం చేసేసావు అలాగే ద్రౌపదికి ఆపద వచ్చింది అని చెప్పి జటాసురుణ్ణి మహా విక్రమంతో చంపవేశావు అలాంటి నువ్వు నీకు ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే క్రోధం ఈ క్రోధాన్ని అణగతక్కుని నువ్వు ఎలాగా విరాట్ రాజ్యంలో కొలువులో ఏమి పని చేస్తావు ఎలా ఉంటావు నాయనా అని అడిగాడు ధర్మరాజు అస్తూ నమోనమా